స్థూత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడగ దేవ కృప మైదా నీకేస్తున్నా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్న మమ్మల్ని సజీవులకి నిలబెట్టుకున్నారైనా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీకు నూతనమైన కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు నీకు వందాలి అయ్యా కృప వెంబడి కృపను మాకు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవ గొప్ప నీకే స్థుతులు స్తోత్రమైన ఎస్ తండ్రి మీకు ఉదే కాల స్థమంలో ప్రభా మీ సంధికొచ్చిన దేవ మాట్లాడండి ప్రభా నా తల్లి మా జీతాలు సరి చేయను ప్రభావ ఆయన మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నాది మీ తలంపులు మీ జ్ఞానం మాకు అనుగ్రహించిన ప్రతి మీకు అంగీకారంగా మేము జీవించాలని మీరు సహాయపడను ప్రభావ మీ వాక్యాన్ని మేము అనుసరించి మీ వాక్యం మా హృదయంలో మేము భద్రపరచుకోవాలా వాటిని మా జీవితాలు అవలంబించుకోవాలా ప్రభావ్వా అనుభవపూర్వకంగా ప్రభావ అనేకులు ప్రకటించేలాగన మీకు దైవికమైన నడిపింపు ఆత్మ నడిపింపు మాకు అనుగరించమని నా తల్లి మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు నా దేవా మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించాను మీ వాక్యంలో సత్యం గ్రహించలాగా మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రవ మాతో మాట్లాడని ప్రవ్వా అనేకమైన విషయాలు మాకు భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రవా చీకటి కాలంలో శ్రమల కాలంలో ఉంటున్నాం కానీ ప్రవ మీ వెలుగు మాపై ప్రకాశిస్తూనే ఉంది ప్రవ మీ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది ప్రవా అనేకలు ఆ వెలుగును ప్రేమించిన స్థితిలో ఉన్నారని కనికరించమని ప్రార్థిష్టం ప్రతి వెలుగు దగ్గర మేము తీసుకొని రావాలా అంటే నడిపించి ఈ మీటింగ్ అంతట్లో మీరు మయం పొందమన్నా వర్షదాపురం మాకు అందరికి అనుగ్రహించమని రిషద్ నామమున ప్రార్థిస్తాం తండ్రి పాట పాడతారా నిన్నుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పోగడినా చాలు నా గుండె గుడిలో ఏమున్నా లేకున్నా నాస్తి మారిన ఏమున్నా లేకున్నా నాస్ గలే మారిన నిధిలో ఆనందించు భాగ్యంన్నా చాలు ని సన్నిధిలో ఆనందించు భాగ్యమున్నా చాలు నిన్నుతించిన స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగాడినా చాలు నా గుండె గుడిలో స్ పాత్రుడు వేనయ్యా స్తోత్రుడవు నీవేనయ్యా స్తులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రుడూ నీవేనయ్యా నీవేనయ్యాకు నీవేనయ్యా నీవేనయ్యాకు నీవేనయ్యా నిన్ను స్తుంచిన నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిను పోగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ప్రేమా సూపురీ వేనయ్య స్తోత్రుడవు నీవేనయ్యా ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రుడవు నీవే నీవేనయ్యా స్వామి నీవే నీ వేనయ్యా నివేనయ్యా మాతుయ నిన్ను స్థుతించిన నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆదింభు దూరవ నివేణ ఆశ్చర్య కడవ నివేణయ్యా ఆది సంభుదూడవ నివేనయ్యా ఆశ్చర్య కర్ణవ నివేనయ్యా నివేణ్యా స్వామి నివేణ్యా నివేనయ్యా మాకు నీవేనయ్యా నిన్ను స్థుతించిన స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగాడిన చాలు నా గుండె గుడిలో ఏమున్నా లేకున్నా నస్తుతి గతులే మారిన ఏమున్నా లేకున్నా నస్తుతి గతులే మారినా నీ సన్నిధిలో ఆనందించు భాగ్యం ఉన్న సన్నిధిలో ఆనందించు భాగ్యం చాలు నిన్నుతించిన నిన్ను స్తించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగడినా చాలు నా గుండె గుడిలో హలోయ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ సార్ కీర్తన సార్ త్రీ ఓకే త్రీ ఓకే సార్ పరిశుద్ధి ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవీకులు లేఖలేని బంధనాలు ప్రభావ ఇచ్చిన ఆపర్చుని దేవ యేసు ప్రభావం మీరే మాట్లాడాల ప్రభావ మరి బయట ప్రభావం మీరు కొట్టివేసే ప్రభావ మీ యొక్క జ్ఞానం చేత నడిపించిన ప్రభావం చేత ప్రభావించని ప్రభావ చదవాలి సార్ నా ప్రాణమాహోవాను సన్నతించము నా అంతరంగం ముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణం నా ప్రాణమా ఉపకారములలో దేనిని మరొకము అన్న మళ్ళీ చెప్పినప్పుడు చదవండి ఓకే నా ప్రాణమా యహోవాను సన్నతించము మరి మనకిచ్చిన ప్రాణము దేవుడే ఏసు ప్రభే మనకి ప్రాణం ఇచ్చిన కాబట్టి మన ప్రాణము ఏసయకి స్తుంచాలి అనమాట ఆయన మన లైఫ్ చేసిన ప్రతి అద్భుతాలు ఆశ్చర్యలు మన లైఫ్ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కదా కాబట్టి ఆదే విధంగా దేవుని మనము స్థుతిస్తూ ఉండాలన్నమాట ఆయన కోసం ప్రకటించాలా ఆయన కోసం కీర్తన పాడాలా ఇతరులకు ప్రకటించాలా అంటే మన ప్రాణం ఇచ్చింది యేసుప్రభే కాబట్టి ఈ ప్రాణము ఆయన ఇచ్చిన రోజు మార్నింగ్ టైంలో మనం లేచి దేవుని వర్షప్ చేయాలా ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఎందుకంటే దిన మనకు సజ్జువుడుగా దేవుని నిలబెడుతున్నాడు ఎలాంటి అపాయం మనకు రాకుండా మన ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు మనం పుట్టినప్పుడు కూడా ఏమూ లేకుండానే వచ్చినాము అంటే దిగంబరిగానే మనం వచ్చినాం కాబట్టి ఆయన ఊపిడి పోయడం వల్లనే మనకి ప్రాణం అనేది వచ్చింది ఆ ప్రాణము ఏ మనము ఎప్పుడు స్థుతి స్థుతించే వారిలాగా ఉండాలి ఇంకా నా అంతరంగమును సమస్తమా మరి మన అంతరంగంలో ప్రతి ఒక్క సంస్థము అంటే మన ఆత్మీయమైన జీవితంలో ఆ ప్రకృతి విషయంలో అయితే మనము ఎలాంటి తప్పులు చేసినా ఏది చేసినా మన ఆత్మకు తెలుస్తుంది కదా అట్లనే మన ఆత్మ కూడా దైవునికి ఆ ఎట్లా జీవించే వారిలాగా ఉండాల మన అంతరంగంలో ఎలాంటి తప్పులు చేస్తున్నాము మనము కరెక్ట్ గా ఉంటున్నామా తప్పుగా ఉంటున్నామా మళ్ళీ మన ఆత్మీయమైన జీవితంలో మనం వెళ్లే దారిలో ఎన్ని ఎలాంటి ఆటంకంలో వచ్చినా మనం సాగి వెళ్ళిపోవాలా ఆయన స్థుతించాలా మన ప్రతి ఒక్క ఆవ్యాల్లో ఏ ప్రభే ప్రతి ఒక్కటి ఆయనకే కృతజ్ఞతగానే ఉండాలా మనము ఆయనకి మహిమ పరిచే వాళ్ళలాగా ఉండాలా కదా మన అంతరంగంలో మన ఆత్మీయమైన జీవితం ఎట్లా ఉందో మనకు తెలియదు కానీ అది కూడా దేవుడు మనకు చూపిస్తాడు మన అంతరంగం ఎట్లా ఉంది మనం ఎప్పుడైతే ఏసుప్రభు మన ప్రాణాన్ని బ్రతికించి ఆ ఏస చనిపోయి తిరిగి లేచిన తర్వాతకు మనం ఎప్పుడైతే బాప్తిజం పొందుకొని ముందుకు వచ్చిన తర్వాత ఆత్మీయమైన జీవితం అంటే ఏందో మనకు తెలిసిపోయింది ఆ ఆత్మీయమైన జీవితంలో మనము ఏదైతే మన ఆత్మలో దేవుని స్థుతించడమే కాని ఆయనని ఆరాధించడమే కానీ ఇతరులతో మాట్లాడే విధానమే కానీ ఇతరులకు చెప్పే విధానం ఏదైనా కానీ మన ఆత్మ నుంచే వస్తుంది కదా మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్లలో మనం వెళ్తుంటాము వస్తుంటాము ఇప్పుడు నేను చెప్పింది తనకు నచ్చాలా తన చెప్పింది నాకు నచ్చాలా అది బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండే క్వాలిటీస్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఏ నువ్వు ఇట్లా ఉన్నావు నేను ఇట్లా ఉన్నా అని ముందు ఒక మాట ఎనకొక మాట మాట్లాడుకుంటారు కదా అట్లా అంటే ఆత్మీయ అంటే మన ఆత్మకు తెలిసిపోతుంది తను అట్లా తను ఇట్లా అని మనం మాట్లాడతాం అంటే ఆల్రెడీ దేవుడు మనకు ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు ఎవరు ఎలాంటి అని కదా అట్లని మన అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క సంస్థము చేసిందే కాబట్టి ఆయనే స్థుతించాలి కాని ఇక్కడ ఏంటంటే ఆయనే పరిశుద్ధ నామం స్తను అని అంటున్నాను ఎందుకంటే ప్రాణమిచ్చింది యేసు ప్రభు కాబట్టి ఈ ప్రాణము ఈ అంతరంగము ఎవరికి స్తుతించాలంటే ఏసుప్రభు స్థుతించాలా ఆయన పరిశుద్ధాత్మ మనం ఎప్పటికీ పొందుకొని ఉండాలా దీనదిన పరిశుద్ధాత్మ పొందుకోవాలా ఆయన నామాన్ని గణపరచాలా స్తుంచాలా ఇతరులతో మనం మంచి ఫ్రెండ్లీగా ఉండాలా చూడు మన ఆత్మ నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు చెడుగా మాట్లాడు నువ్వు ఏ విధంగా మాట్లాడు కానీ అంతరంగము చూసింది ఎవరు యేసుప్రభు మాత్రమే ఈ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాలే కని ఏవి కని అవన్నీ యేసు ప్రభుకే తెలుసు కదా మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలియదు మనం ఎవరితో ఉంటున్నాం కూడా మనకు తెలియదు కానీ మన ఆత్మ మన ప్రాణము ఆయనకి ముడిపడి ఉంది యేజు ప్రభు దగ్గరనే కాబట్టి యేసు ప్రభుకి మనకి మధ్యనే ఇది ఒక రహస్యంగా ఆయనే అంటే ఆయన చూడు ఎన్ని వాక్యాచిక మనతో మాట్లాడుతూనే ఉంటాడు దేవా నాకి ఈ పరిస్థితి ఉంది ప్రభా అంటే ఆయన కరెక్ట్ వేలో మనతో మాట్లాడే దేవుడే కాబట్టి మన అంతరంగంలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు నువ్వు చెడ పని చేస్తున్నావా నువ్వు మంచి పని చేస్తున్నావా నువ్వు ఏ విధంగా ఉంటున్నావా అని ఈ అంతరంగంకే మాత్రమే తెలుసు హార్ట్ చూస్తే చిన్నదే కానీ దాని ప్రపంచం చాలా పెద్దది కాబట్టి అలాంటి పెద్దమైన ప్రపంచంలో మనం ఎట్లా ఉండాలంటే అణిగి మణిగి ఉండాలా మన ఆత్మని ఎప్పుడు దేవుని కోసం స్తుతించాలా రో దిన ఆయన పరిశుద్ధత్మ పొందుకోవాలా అనే పరిశుద్ధాత్మ నామని సన్నిధించే వారి లాగా ఉండాలా మళ్ళీ నా ప్రాణము యహోవాని సన్నతించము ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరవకము అంటున్నాను కదా మన లైఫ్ లో దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు కొంతమంది ఎట్లా ఉంటారంటే ఆ దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి ఎదవిధగా జీవిస్తారు అట్లా నా లైఫ్ లో నేను చూశాను నా ఫ్యామిలీలోనే కాబట్టి దేవుడు ఈ వాక్యం చేత మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం మరవద్దు ఆయన నా లైఫ్ లో గొప్ప సాక్ష్యం బయట నా హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు కూడా ఆయన చేసిన మేలులను నేను ఎప్పుడు మరవలేను ఎందుకంటే ఆయన నాకు ప్రతిసారి జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు ఆయన నేను దేవుని అడుగుదాదేవా మరి నాలో ఎలాంటి తప్పు నన్ను తీసిపోయి నా అంతరంగం ఇచ్చిన ప్రభా నా ప్రాణాన్ని నువ్వు కాపాడిన ప్రభా నీకు వందనాల అనే దేవుని నేను గణపరుస్తూనే ఉంటా ఆయన ఈ యొక్క వాక్యము నాకు జ్ఞాపకం చేసిన ఉంటారు దేవుడు ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క మేళనకు ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలా ఆయన చేసిన ఏ ఉపాకార్యూ మన లైఫ్ లో మర్చిపోవద్దు మరి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆ థర్డ్ వచనం చదవరా ఆయన ఆయన నీ దోషములన్నిటినీ క్షమించి వాడు నీ సంకటము సంకటములన్నిటినీ కుదుర్చివాడు నెక్స్ట్ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినా విమోచించున్నాడు కరుణ కటాక్షములో నీకు కిరీటంగా ఉంచుచున్నాడు అల్లె మరి ఇక్కడ ఆ ఆయన దోషములను అంటే మనం చేసిన ప్రతి పాపము ఆయన భరించిన సేవల పైన రక్తం యేసు ప్రభు కదా మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయనే మోసిండు మళ్ళీ ఆయన ఎట్లంతా తృణీకరింపబడినడు మరి అంత గొప్ప దేవుడు ఆయన చేసిన మేలు మరి మర్చిపోదు ఆయన మనకు గొప్ప మేలు చేసింది ఏదంటే శిల్వ పైన మరణం దేవుడే ఆయన గొప్ప కార్యము అంటే ఆయన చేసినంత గొప్ప మేలు మన లైఫ్ లో కూడా ప్రాణం పెట్టరు కానీ ఆయనే మన దోషంల కోసము ఆయన మీద వేసుకొని ఆయన ధృనీకరింపబడి ఆయన శిల్వ పైన రక్తం ఎంత మనల్లా ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా ఇవన్నీ ఆయన భరించినడు మరి ఆయన ప్రాణం ఇచ్చిన మన కోసము మరి ఈ ఇచ్చిన ప్రాణము ఆయన నుంచే మనకు విమోచన వస్తుంది ఆయన నుంచే మనకు సమాధానం వస్తుంది ఆయన నుంచే ప్రేమ ఇవన్నీ ఆయన నుంచి వస్తున్నాయి కాబట్టి ఆయనని మన ఎప్పుడు మన ప్రాణం ఉన్నంత వరకు మన ఊపిరి ఉన్నంత వరకు ఆయన స్థుతిస్తూనే ఉండాలా ఆయన గర్ ఉండాలా కీర్తన ప్రకటించే వారి ఉండాలా కానీ ఏదైతే మనం ప్రకటిస్తున్నామో అది మన లైఫ్ లో దాన్ని ప్రాక్టీస్ చేయాలా దాని ప్రకారంగా మనం నడుచుకోవాలా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు ఇంకా ఆత్మ అంటే ఆయన ఇంకా ఎన్నో వాక్యాల చేత మనతో మాట్లాడుతూనే ఉంటాడు అనమాట ఆయన ఈసా ఆయన మనం ఏమంటున్నావు కరేనా కంటక్షమును నీకు కిరీటము ఉంచుచున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞలు గాయకుని నడుచుకుంటావో అప్పుడు ఆయన నీకు లైఫ్ అనేది మంచి వేల తీసుకెళ్తాడు చివరికి ఆయన కీరీటం అనేది మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు చివరి వరకు ఆయనతో పోరా అంటే మన ఊపిరి ఉన్నంత వరకు యేష్ ప్రభు వెంబడి మనం వెళ్ళినప్పుడు లాస్ట్ వరకు ఆయన రాకడ పర్యంతం వరకు మనము ఆయన వాక్యం పట్టుకుని నడుచుకుంటే ఆయన మాకు బహుమతిగా ఆయన కిరీటం అనేది మనకు అనుగ్రహిస్తానంటున్నారు మరి ఇక్కడ పక్షిరాజు యవన యవనము వనము వల్లే పక్షిరాజు వనము వల్లే వనము కృతదగ కృతదగ మేలుతో నీ హృదయము తృప్తిపతి చిన్నాడు మరి ఇక్కడ పక్షిరాజు మరి ఈ పక్షిరాజు ఎట్లా అంటే చాలా మౌంట్ ఎవరెస్ట్ కంటే హైయెస్ట్ గా అది పైన తిరుగుతూ ఉంటది కదా దాన్ని రెక్కలతో అంటే అది అంత హైయెస్ట్ గా అంత పైకి తిరుగుతూ ఉంటుంది పక్షిరాజు కాబట్టి ఆ పక్షిరాజు ఎంత పైకి వెళ్ళింది ఉన్నత స్థలం పైన ఎగురుతుంది అది అంత పైకి వెళ్ళి అది ఎగురుతుంది అది చేస్తుంది ఆ పక్షిరాజు గుణగణం అంటే అది ఒక ఏజ్ వచ్చేసరికి దాన్ని బాడీ అంతా హెవీ అయిపోయి అంత పైకి ఎగరలేదు అని చెప్పేసి అది ఒక మౌంటైన్ పైన కూర్చుంటది ఒక కొండ పైన ఒక మంచి ప్లేస్ చూసుకుంటది అది మంచి జ్ఞానం దానికి ఎట్లాంటి వివేక జ్ఞానం లాగా అలాంటి మంచి జ్ఞానం దానికి ఉంటది కాబట్టి అది మంచి ప్లేస్ చూసుకుంటది ఆ మౌంట్ పైన కూర్చొని దాని రెక్కలు బరువుగా ఉంటాయి కాబట్టి అది ఎగరలేదు కాబట్టి అది ఏం చేస్తుంది దాన్ని రెక్కలని పీకేసుకుంటాయి దాని నోటి నుంచి అది పీకేసుకుంటది అంటే దాని కాశ చూడండి ఎట్లా ఉందో అంటే అది పైకి ఎగరడానికి దాని పాత జీవితం అంతా వదిలేసుకొని కొత్తగా తర్ కావడానికి అది ఎదురు చూస్తూ ఉంటది ఇదే అనమాట మన లైఫ్ లో దేవుడు పక్షిరాజుని ఇక్కడ ఇచ్చినడు అని ఆ పక్షిరాజు గుణగణం మనం తెలుసుకోవాలా ఆ పక్షిరాజు కూడా అంతే పాత జీవితం తీసేసుకొని దాని రెక్కలు వచ్చినంత వరకు అది ఆ మౌంటైన్ పని వెయిట్ చేసి ఇచ్చేసి చేసి ఆ దాని తర్వాత దానికి రెక్కలు వచ్చినాక ఎగురుతుంది అప్పుడు మళ్ళా ఆకాశంలో పైకి అట్లనే మనం కూడా ఉండాలా మన పాత జీవితం ఎప్పుడైతే దేవుడు మనకు క్షమించినడో ఎప్పుడైతే అనే యేసు ప్రభు ఏసు నామంలో మనం బాప్తిజం పొందిన వారం కాబట్టి మనకు కొత్త లైఫ్ అయినా మనకి ఇచ్చిన కాబట్టి ఆ కొత్త లైఫ్ ముందుకు వెళ్తూనే ఉండాలా మళ్ళీ మనం వెనకకి తిరగద్దు ఒకవేళ మనం వెనక్కి తిరిగినామంటే మళ్ళీ ఆ పాత జీవితం అంతా మనకు జ్ఞాపకం వస్తనే ఉంటది కాబట్టి దేవుడు ఆ పాతదంతా కొట్టివేసేసి మంచి నూతన లైఫ్ అనేది మనకు అనుగ్రహించినడు ఆ నూతనంగానే మనం వెళ్తానే ఉండాలా దిన దినం ఆయన పరిశుద్ధత్మని పొందుకోవాలా ఆయన నామం స్థుతిస్తూనే ఉండాలా మనకు ఇచ్చింది ప్రాణం ఎందుకు అంటే ఆయన గణపరచడానికే ఆయన స్థుతించడానికే ఆయన ప్రేమించడం వల్లనే ఎవరిని ఆయన మనిషి కోసమే అంత ప్రాణం పెట్టినడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు కదా మరి ఆయనే ఆ అంటే మనకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీర్చే దేవుడు మన అంతరంగము మన ఆత్మకి కావలసిన ప్రతి ఒక్క ఏది కవలో అది అడగని ఇచ్చేవాడు దేవుడు మరి దేవుడు మేలు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు మరి ఏహోవా నీ క్రియలను జరిగించట్లు బాధింపబడే వారి న్యాయము తీర్చును అనిలియ మరి ఇక్కడ మేలు హృదయము మేలుతో నీ హృదయమును మరి మేలుతో మన అంటే మనం ఒకరికి మనం మేలు చేసినప్పుడు మనకు ఎప్పుడు తృప్తిగానే ఉంటది కదా మనం మంచి అంటే ఒక మంచి మనసుతో మనము ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ ఆనందం వేరుగానే ఉంటది ఎందుకంటే అది ఏసుప్రభు నుంచి వచ్చిన ఆనందము ఆ ఆనందము మన హృదయానికి ఎప్పుడు తృప్తి పరిచేవాడే మన హృదయానికి ఎలాంటి బాధ వచ్చిన వేదన వచ్చిన దుఃఖము వచ్చినా మన సంతోషం ఉన్నా ఉన్నా ఏ విధంగా ఉన్నా భు మనకి ఎట్లాంటి ఆయన అంటే ఆయన మాటలు విని దాని ప్రకారం మనం నడుచుకుంటున్నాం కాబట్టి మన లైఫ్ లో ఎప్పుడు తృప్తి పరిచేవాడే అనమాట ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఆకలి కొనే వాడకి దేవుడు దబ్బి తీరుస్తానన్నాడు ఆ మతేసు వాట ఐదవచనంలో కదా మనకి ఆకలి ఉంది ఒక్కొక్క ఆత్మని ఆయన సన్నిధికి నడిపించడానికి మన ఆ ఆశ మన ఆకలి మన తృప్తి మనకి ప్రయాసమంతా దాని కోసమే కదా అట్లని మన మేలు అంట ఇతరులతో మనం పంచుకున్నప్పుడు చేసినప్పుడు వాళ్ళు దేవుడు మన వైపు నడిపించడానికి ఇట్లాంటిది ఒక మేలు మనకు ఒక అంటే మెయిల్ అనేది మన హృదయానికి ఇచ్చినాడు ఆ హృదయం మనం తృప్తి పరచుకోవాలా అంటే మనం కూడా దేవుని యొక్క వాక్యం పట్టుకొని గట్టిగా నడుచుకొని వెళ్తే ఆయనే మనకు ప్రతి ఒక్క విషయం తృప్తి తృప్తిపరిచే దేవుడు ఆయన హెలియా మరి ఏహోవా క్రియలను జరిగించచ్చు బా బాధింపబడు వారి అందరికీ న్యాయము తీర్చును మరి మనము మరి ఏ మన క్రియలు అంటే నీతి క్రియలు నీతి క్రియలు ఇప్పుడు యోబు ఉన్నాడు కదా యోబు కూడా దేవుని ఏ విధంగా అయితే కలిగి జీవించినడు మరి ఆయనంత భయం కలిగి జీవించినాడు కాబట్టి బైబిల్ ఆయన కోసం రాయబడి ఉంది కదా అట్లనే మనం కూడా నీతి క్రియలు చేసుకుంటే ఒకరు చెప్పుకుంటారు అరే వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు వీళ్ళలో ఇంత తగ్గింపు అని చెప్పి మన క్రియలను చూసి వాళ్ళు మన దగ్గరికి వస్తారు అప్పుడు వచ్చినప్పుడు దేవుని యొక్క సువార్త వరకు ప్రకటించినప్పుడు వాళ్ళలో మార్పు అనేది వస్తుంది అట్లా దేవుడు విధంగా మాట్లాడుతూ ఉంటాడు మరి బాధించే వారికి న్యాయము తీర్చే దేవుడు మరి ఎవరు బాధపడినా దేవుడు న్యాయం తీరుస్తానమాట మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనము ముందుకు వెళ్తానే ఉండాలా మనకు ఎట్లాంటి బాధ వచ్చినా వేదన వచ్చిన దుఃఖం వచ్చినా ఆయన ఏం చేస్తారంటే న్యాయం తీర్చే దేవుడు మనల్ని ఎవ్వరు ఏది అన్నా ఆయన మనకి సపోర్ట్ చేసేది అంటే నీ ఆత్మని అంటే ఆ ఆ ఆత్మని ఎవరైతే మూడతారో ఆ ఎవరైతే మూడతారో ఆయన కనుగుడు ముట్టినట్లే అని దేవుడు కదా మరి ఆయన బిడ్డలని ఎవరైనా మనం చేస్తే ఆయన ఊకుంటారా ఐసియా ఊక్కరు కదా తన బిడ్డలని తను ఎంత అంటే ఒక కిరీటం అంటే ఒక రాజుగా పెట్టేవాడు దేవుడు మరి దావిడు దేవుని ఎంత రెపంటే దేవుని అడిగినాడంటే ఆయన అంటే ఆయన చేసిన తప్పుని కూడా ఆయన దేవుడు క్షమించిన తర్వాత కూడా ఆయన ఇంకా దేవునికి ఇంకా దగ్గర అత్తుకొని జీవించాడు అనమాట ఇంకా ఆయన ఇంకా దేవుని నాతో నా దగ్గరికి రా ప్రభా నా ప్రాణాన్ని కాపాడును ప్రభానికి వందరాలు ప్రభావాన్ని ఆయన ఎట్లా స్థుతిస్తూనే ఉన్నాడు అనమాట దావిదు అట్లనే దేవుడు అంటే ఆయన లైఫ్ లో చేసిన తప్పుని కూడా దేవుడు క్షేమించిన తర్వాత కూడా ఆయన చివరి వరకు ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయన దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు అంటే చాలా డీప్ గా ఆయన దేవుని స్థుతించడానికి ఆయన గణపరచడానికి కదా ఈ దావిదు కీర్తనలు మరి ఎన్నెన్నో వాక్యాలున్నాయి ఆయన గణపరచడానికి ఆయన స్తునికి మరి ఆయన లైఫ్ లో ఏ విధంగా జరిగిందో దావీ లైఫ్ లో అవన్నీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఈ యొక్క బైబుల్లో అంతా రాసి పెట్టిన దేవుడి చిన్న వాక్యం దీవించిన గక్కన్ యూజ్ రాడ్ ప్రైజ్ రాడ్ అండి మీరు వాక్యం చేత మాట్లాడిన ప్రభావ మీకు ఎంతో లెక్క లేని వందనాలు ప్రభావ మీరు గొప్పదేవుడు ప్రభావ సర్వశక్తి సంపన్నుడు ప్రభావ మీ యొక్క వాక్యం ద్వారానే మాకు జీవం ప్రభా యొక్క జీవాన్ని ప్రభా ఎవరి ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఇంకెంత మందికి అయితే ఈ యొక్క ధన్యత మీ యొక్క కృపలో కనికరంలో మనందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ వాళ్ళు కూడా మోకరించి మీ యొక్క జీవాహారాన్ని తినే ప్రభా భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ఈ ప్రభా మీ గొప్ప దేవుడు ప్రభా సక్తివంతుడు సర్వాధికారి జీవం గల దేవ మీరు అక్కడ త్వరలో ఉంది ప్రభా నుంచి సిద్ధపరచాల ప్రభా మేము సిద్ధపడి ఉండాలి ప్రభా సహాయపడండి ప్రభా అది మా వాళ్ళ కాదేశ ప్రభావ మీ బలం చేతనే ముందుకు నడవగలుగుతాం దేవా మీరు నడిపించండి ప్రభా మా మందు మీరు నడిపించండి ప్రభా మీ గొప్ప దేవుడయ్య కృపా కణికరంగ మీకు ఎంతో లెక్క లేదని వందనాల ప్రభా ఎస మీరు అక్కడ దిగంలో మీరు కాల్చి కాపాడుతున్నందుకు మీకు వందన ప్రభా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు కాల్చి కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా సర్వశక్తి సంపన్న మీకు వందనాలు ఇస్తా ఈ వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డని నుంచి ప్రాధాన్యత ప్రభా వాళ్ళందరినీ స్వస్థతపరచండి ప్రభాస్ మీకు గాయపడ్డ స్వస్థత స్వస్థపరచండి శ్రేయా కృప కనికరంగా వాళ్ళు మోకరించు పచ్చ తప్ప పడేసి పాపాన్ని విడిచిపెట్టి చేసి ప్రభా పరిస్థితులుగా తయారయ్యి మీ నామాన్ని స్మరించాలా ప్రభా మీరు ఆకలి సమయం వాళ్ళు గుర్తించాలా ప్రభావ వాళ్ళ మనో నేత్రాలను మెరుచిరవండి ప్రభాస మైమునత దేవ కృపా మయుడ మీకు వందనాలు కనికరం చూపించండి ప్రభావ వాళ్ళ పట్ల దయ యూపియండి శ్రేయా గుప్పదేవ సర్వశక్తివంతుడా మీకు వందనాలు ప్రభావ తెలియవాళ్ళని లేవనెత్తండి ప్రభావ మీరు నిజమైన దేవుడు వాళ్ళు తెలుసుకోవాల ప్రభా సహాయాన్ని దయచేయండి ప్రభావ ఎటువంటి తెలుగులు మళ్ళా ఎవరిపైన కూడా రాకుండా ఎసయా మీ కృపలో మీ యొక్క కనికరంలో సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా పరిశుద్ధ మహోన్నతుడ కృపా మన మీకు వందనాలు ప్రభా ఎస్ మాలకం నిమిత్తం ప్రాధాన్యత మంచి ఆరోగ్యం మీరు దయించండి ప్రభా మీరు శ్రద్ధపరిచిన ప్రభావ మా ప్రార్థన మీరు ఆలకించిన ప్రభావ గండి పుస్త లాంటోలం ఎస్ ప్రభా పెంటలో పురుగులాంటోలం ప్రభావిస్త లాంటోలం ప్రభావ మా ప్రార్థన మీరు విని ప్రభా మీరు ఆలకించి దేవ మాలిక మీరు స్వస్థపరిచినందుకు మీకు లెక్కలేనని బంధనలు వేసే ప్రభా మీ బంగారు పాదలకు లెక్కలేనని స్థుతులు వేసే ప్రభా తిరిగి లేవనిటండి ప్రభా ఇంకా సాక్షిబిడ్డగా నిలబెట్టండి ప్రభా వాకింగ్ చేయాల ప్రభా సేవలో ఆడబడాల ప్రభా అనేకులకు సాక్షార్థమై నిలబడాల ప్రభా సాయం చేయండి ప్రభావ మై మనతడా మీకు ఎంతో లెక్కలేనని వందనాల ప్రభా జాన్ బ్రెదర్ వాళ్ళ బ్రదర్ మీద ప్రార్థిస్తున్నారు ప్రభా ఆ బెదర్ పట్ల ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు లెక్కలేని వందనలు ప్రభా హాజా మీకు ఎంతో లెక్కలేని వందనాల ప్రభా ఆ కూడా మీరే ముట్టినారు ప్రభా మీకు వందనాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఎస బ్రదర్ కూడా సంపూర్ణంగా మార్మల్ రక్షణ నడిపించండి ప్రభా మీ యొక్క కృపర్ చేత మీ యొక్క కనికరం చేతీడగా నిలబెట్టండి మీ నామం మెమపరచడానికి ప్రభా తయారు చేయండి ప్రభా ఎ మీ యొక్క కృపలో మీ యొక్క కార్యక్రమంలో ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా మీద చేస్తున్న సేవలన్నీ కూడా ప్రభా మీకు మహిమార్దమై ఉండాలా ప్రభా మీ నామం మహిమపరచడానికి ఉండాలా ప్రభా ప్రతి మీటింగ్ లో ప్రభా మీరు ముందుని నడిపించండి ప్రభా మీ యొక్క పరుషులు ఆత్మశక్తి చేతి నడిపించండి ప్రభా తోడుగా నీడగా ఉండండి ప్రభా సమయంలో అనేక మేము వెళ్లాలా ప్రభా స్వ లోకానికి వెళ్లాలా స్వ సృష్టికి మీ నామంని మహిమపరచాలా కృతజ్ఞతల బ్రబాలు దేవాచు ప్రభా వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా మీకు వదనాలి ప్రభా దేవాచు ప్రభా ఇంకా ప్రభా మేము దీన్ని ప్రభావ పరిశుద్ధత తయారు కావాలి ప్రభా మీ యొక్క వాక్కు చేత మేము నడుచుకోవాలా ప్రభా దేవాచు ప్రభా మర అదే విధంగా ప్రభా ఈ యొక్క యొక్క ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా వారిని అందరి విషయంలో కూడా ప్రభా మేము ప్రార్థిస్తున్న ప్రభా ఏచు ప్రభా తెలు వచ్చిన వారేమి ప్రభా వారి స్వస్థత వచ్చిన ప్రభా దేవా ఏసు ప్రభా ఆ ప్రభావిని ప్రభావం భద్రపరిచి కాపాడండి ప్రభావం శువత అండబడాల ప్రభా దేవాచు ప్రభా అన్ని సన్నిధికి రావాల ప్రభా ఏసు వారి చేత మాట్లేని ప్రభావికు వందరాయి ప్రభా దేవా ఇంత మంది కూడా ప్రభావ హాస్పిటల్ ప్రభా యాక్సిడెంట్ అయిన వాళ్ళు ప్రభా మరి అనేక రోగాలు కలిగిన వారు ఉన్నారు ప్రభా వారి ప్రభావండి ముట్టండి సంపూర్ణ స్వస్థత వారికి దాని ప్రభావ బిడ్డ ప్రభావం తీపించండి ఆశీర్వాదం చూత నడిపించిన ప్రభావికు వంద మరి యొక్క మా బార్డర్ విషయం కోసం కూడా ప్రార్థిస్తున్న ప్రభావ బార్డర్స్ లో ఉన్న ప్రతి ఒక్క దృష్ట చెక్భా ఏ చూపిస్తున్న మామూలు ప్రభావం గడ్డించండి ఈచుకున్న అనుకూలిపిస్తున్నాం ప్రభా దీచి ప్రభావ మా ఉన్న ప్రతి ఒక్క సోల్యూస్ వాళ్ళ కూడా ప్రభావ వారి చేత కూడా నేను మాట్లాడడం ప్రభావ సువార్త అందబడాలి ప్రభావాలి కూడా ప్రభా నీ యొక్క సువార్థ ప్రకటించే బిడ్డలగాకలు కూడా తయారు కావాల ప్రభా ను వారి చేత కూడా మాట్లాడడం ప్రభా నీకు వదల ప్రభా మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభా మా దేశం చుట్టు యొక్క రక్షణ కవచం వేయండి ప్రభా కూడా మా దేశానికి హాని చెప్పాయించభ దేవాయప్రభా మా దేశంలో ఉన్న ప్రత్యేక మార్గం రక్షించబడాల ప్రభావం దేవా దేశ నాయకులతో మాట్లాడే ప్రభా ఏ ప్రభావారికి జ్ఞానము దాయించిన ప్రభా ఏ ప్రభావ వారికి చేసే ప్రత్యేక పనులలో కూడా మీతో నీడగా ఉండి నడిపించండి దేవాయ వాళ్ళలో ఉన్న దుష్ట పని కూడా ప్రభా ఏ చుకుమా ఏ చుక్క స్నామంలో ఆదర్పించిన ప్రభావలో ఉన్న దుస్తుభ మీరే దించభ ఏ చుప్రభా వాళ్ళని మాట అనుసరించి నడుచుకున్న బిడ్డలుగా తయారు చేయాలని ప్రభావ వాళ్ళు కూడా ప్రభా యొక్క సుమార్త అందబడాల ప్రభా ఏ సూ అమ్మ వాళ్ళకు నువ్వే నిజమైన గేర తెలుసుకుని వాళ్ళు కూడా రావాల ప్రభా ఏచి ప్రభా ను విభా ఏ ప్రభా ఇంకా ఏదైనా ఔషధ ఉంటే ప్రభావం కూడా తీర్చండి ప్రభావ ఏ మరి లో మీద ప్రభావి మంది పేదవాళ్ళు ఉన్నారో ప్రభావ వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటా అలాంటి బిడ్డలు కూడా ప్రభా ఫుడ్ కని ప్రభా సార్ కనుక ప్రభావ క్లాత్ కనుక వారికి అనుగ్రహించండి ప్రభావ ఏచుప్రభా ప్రేరేపించండి ప్రభా ఏచుప్రభ అలాంటి వారికి సహాయం చేయండి ప్రభా ఏచుప్రభా మరి ఎంతో మంది బిడ్డలున్నారు ప్రభా వారి పిల్లి రక్షించండి ప్రభా వారికి కావలసిన అవసరం తీర్చండి ప్రభా ఏచు ప్రభావ మరి వాళ్ళ నిందిన గృప నడిపించండి దేవ యేచు ప్రభా ముఖ్యంగా ప్రభా మోసపు చాత్పలించు ప్రభావ బిడ్డ బిడుదల దేచుప్రభ సత్యం గ్రహించాలి ప్రభా ఏచుప్రభ మరి ఎంత మంది ప్రభా ఉన్నారు ప్రభా చాలా మంది పడిపోయిన వారు ప్రభా వారి ప్రభావికి నడిపించి వాడుకోండి ప్రభావే గొప్ప అద్భుతమైన ఆశకాలను జరిగిస్తారని సమాధానం దయచేస్తాను కూర్చున్నా స్తోత్రం ప్రవా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణుడు మహోన్నతులకు దేవ కృపా కణికల దేవ గొప్ప దేవ నీకే స్థుతులు స్తోత్రమైన అబ్రహాశా యాకోబ్ల గొప్ప దేవ పరిశుద్రనైనా అబ్రహా చేసిన వాగ్దాని ప్రభావ మీకు మరణ భూస్తాపన పునరుద్ధార ప్రభ మా అందరి జీతాలలో నెరవేర్చిన గొప్ప దేవానికి వందాలిసయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న గొప్ప దేవ వాకిందర ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభానికి వందాలిసయ్యా ఓ ప్రభావ మా ప్రాణము మా జీవం ప్రభు నిశృతించాల ప్రభావ మీ ఆత్మను అనుసరించి నడుచుకోవాలి మా అంతరంగ సమస్తం పొర నేను మహిమపచాల ప్రభా నా దేవ వాక్యం చేత మీరు మాట్లాడను నీకు వన్నాళ్ళ ప్రభా నా దేవా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాను ప్రభావ ప్రతి దశలో ప్రభా నేను మేము మహిమపచాల మా అంతరంగా సమస్తం పొర నేను శుతించాల నేను ఘనపచ్చాల నా దేవా నా ప్రభావ నీకు వన్నాలి సయ మా చేతలో మీరు ఎన్నో అద్భుతాలు చేసినారు ఎన్నో మేలు చేసినారు ప్రభా నీకు వన్నాను ఓ ప్రభా తాన్ని మరోసారి మీరు మాకు జ్ఞాపం చేసిన నీకు వన్నాళ్ళ ప్రభా దాన్ని ఎల్లప్పుడు ప్రభా కీర్తనతో పద్యములతోని ప్రభా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆదరించుకుంటూ ప్రభు నేను మహిమపర్చాల ప్రభా ఓ ప్రభా లాంటి బిడలుగా మమ్మల్ని తయారుజీవన్ ప్రార్థిష్టమైన ఏసయ్య నా తండ్రి నీకు వందాలి ప్రభావ మీ కృప ఎంత ప్రభావ బెడలి మీద చూపించిన నీకు వందాలేసయ్య ఈ కృపను ప్రభావ అనేకలు పొందుకోలేని స్థితులు ఉన్నారు ప్రభా మీ కృప నుంచి అనేకలు తొలగిపోయినారు ప్రభా ఆ బిడల గు మేము మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా మీ కనికరిని చూపించడం ప్రాధిష్టమైన తిరిగి ఆ బిడలమైనా మీలో అంటు సహాయపడండి ఓ ప్రభా తల్లి నీకు వందాలే ప్రభా ఎంతో మంది ప్రభు నా తండ్రి లోకంలోనైనా ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డల ప్రభావ మారిలోకి రావాల ప్రభా ఒక ఆత్మ కూడా ప్రభు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ ప్రతి ఆత్మరక్షణ పొందాల ప్రభా నైనా ఏ సయానికి వన్నాలేదు ప్రభా నా తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నా గానీ ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడనారు ప్రభానికి వందాలైనా మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సురక్షితంగా కాపాడనారు ప్రభావ మీకు అంతఃపురంలో మమ్మల్ని దాచుకున్నారు ఆ ఉగ్రత దినమందు ప్రభావ ఈ రోజు కూడా ప్రభావ మీరు మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభానికి వన్నాలే నీకే కృతజ్ఞతలు సమర్పించుకున్న గొప్పదేమో నీకే మహిమ ప్రభావం చెల్లిస్తున్నావునైనా నీకు అన్నాలేసయ్య నా దేవనా ప్రభా గొప్ప జనం పట్ట మీ కనికరించుపించలే వాళ్ళందరూ ప్రభావిత సత్యంలోకి వచ్చేలాగా మీరు సాయపడండి ప్రతి సంఘం ప్రవణతని సర్వసత్యంలోకి రావాలా ప్రభా ఆ పెద్ద బోధ నుంచి మోసకరమైన బోధ నుంచి ప్రవా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ మీకు సత్యాన్ని గ్రహించే బిడలుగా మీరు తాయజీవన ప్రాధిష్టమైన నా దేవనా ప్రభా ప్రతి సంఘం ప్రవణతని పర్శుదాత్మ అభిషేకం పొందుకోవాలా ప్రభా ప్రతి ఒక్క సంఘం ప్రభ సత్యాన్ని ప్రకటించాలా మొదట ఏ రీతిగా ప్రభావ ఉపదేశం పొందిండో ఏ రీతిగా ప్రభావ క్రియలు చేసిండో అది జ్ఞాపకం చేసుకోవాలా మారుమనిసు పొందాలా తిరిగి ప్రభావ మీ సన్నిధికి రావాలా ప్రభావ నా తన ఎలాంటి బిడలుగా ప్రతి సంఘాన్ని మీరు తయారు చేయండి చర్చ సిస్టమ్ మీరు ఎంతో పవర్ ఇచ్చినారు ప్రభా తండ్రి అది మీరు వాడుకోవాలి ప్రభావం పోగొట్టుకున్నారు ప్రభావ కానీ చివరి దశలో ప్రభావ అది వాళ్ళు పొందుకోలాగానే మీరు కనికరించమని ప్రార్థిస్తాం ఆయన ప్రతి ఒక్క బిడలి ప్రతి సంఘాన్ని దర్శించని ప్రభావ కాంక్రిగేషన్ నుంచి గొప్ప గొప్ప సేవకులు ప్రభావి బయటికి రావాల ప్రభావ అనేకులు ప్రభావిక నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల ప్రభా ఇక చివరి కాలముల మేము ఉంటున్నాం ప్రభావ మీరు అక్కడ బహు సమీపం ఉంది ఆ దినము ఎంతో దగ్గరగా ఉంది మాక మాకు దినము దినం చాలా దగ్గరగా ఉంది నీకు వందాలి గొప్ప దేవ తండ్రి మిర్చిన ఇక ఒక తలంతులు ప్రభావ ఒక పని కొరకు ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చిన అది మేము అది సంపూర్ణంగా దాన్ని కొనసాగించుకోవాలా మా కాలం ముగించక ముందు విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నీకు వందాలైనా తండ్రి కనీ ఎరిగిన రీతిగా పురాతన కాలమైన భక్తులు కూడా అది బయలుపరచబడలేదు ప్రభావ కానీ మీరు మాకు అనుకరించిన మీ కృప ద్వారా అది కేవలం మీ కృపనేనైనా మీ ప్రేమ తండ్రి నీకు వన్నాలే సయ్యా ఆ కలువరిసీలు మీరు ఎంతగానో ప్రేమించినారు ప్రభా ఈ యొక్క దినాల కోసం ప్రభావ ఓ ప్రభ తన దినం చూడటానికి ప్రవక్తలు చూసినారు ఎదురు చూసినారు వాళ్ళు చూడలేకపోయినారు ప్రభా కానీ మీరు మాకు ఆ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు నీకు వన్నా ప్రభావ తండ్రి ఎందు నిమిత్తమై ప్రభావా కృపని మాకు అనుగ్రహించినారు ప్రభావం అనేకులు ప్రభ చూపించాలా అనేకులు సత్యం మేము ప్రకటించాల ప్రభావ దేని విషయా కూడా మేము ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే అక్కడికి మేము వెళ్లితో వార్త ప్రకటించాలా ప్రభావ నా దేవ ఓ ప్రభ తనే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలి ఎంతో ప్రభా ఆశతో తేరు చూసింది ప్రభా మూలుగుచింది ప్రభా మమ్మల్ని ఎవడు బానిసత్వం నుంచి అని తండ్రి మేమున్నాం ప్రభావ మేము విడిపిస్తాం ప్రభా ఈ సృష్టి ప్రవణ తండ్రి ఎంతగా మూలుగుతుంది ప్రభావ ప్రసం వేదన పడుతుంది ప్రభావ నైనా ఇస్తా ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రభావ ఈ నా తండ్రి మీకు ఆ యొక్క కొరకు ప్రభావ ఇమోచన మీ ద్వారానే కలుగుతుంది ప్రభావ ఆయన మీ సువార్త ఎప్పుడైతే మేము వాళ్ళకి ప్రకటిస్తామో ప్రభావ విముక్తి కలుగుతుంది ప్రభావా ఆ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడనారు ప్రభా నా తండ్రి నా దేవ మేము ఆ రీతిగా మేము ముందుకు పోలాగా మీరు సహాయపడండి నా దేవ సమస్తం మీరు మాకు అనుగరించే దేవుడు ప్రభావ మీరు మా పక్షంగా ఉన్నారు ప్రభా మీరు మా హృదయంలో ఉన్న మాతో పాటు ఉన్నారు ప్రభా నా తండ్రి నీకు వంద ఆత్మ రూపకం హృదయంలో మీరు నివసిస్తున్నారు ప్రభా అతను మాట్లాడుతున్నారు ప్రభావ అన్ని విషయాలలో ప్రభావ ప్రతి దశలో మీరు మా అతను మాట్లాడుతూ మళ్ళీ ఎంతగానో బలపడుస్తున్నారు దాన్ని బట్టి నీకు వన్నాను వార్త పోవాలా ప్రభా నా తనే నశించిపోతున్న ఆత్మని కొరిక మీకు కన్నీరు వచ్చి మేము ప్రార్థించాలా ప్రభావ దైవ దుఃఖంతో మేము ప్రార్థన చేయాలా ఈ లోకాధితమైన దుఃఖం కాదు ప్రభా దైవికమైన దుఃఖంతో మేము ప్రార్థన చేయాలా ప్రభావ పౌల విషయం జ్ఞాపకం చేసిన ప్రభావ నేను అలాంటి ప్రార్థనలు మేము చేయాలా ప్రభావ నా తన ప్రార్థనలు చేయాలా ప్రభా మా శరీరం ఇంకా మేము నల్లగొట్టుకోవాలా ప్రభావ నా తన్ని మాలో ఎలాంటి ఓ పర్వతాన్ని శరీరమైన ప్రతి దశలో ప్రభావం ఆత్మ పూర్ణగా మేము తయారు కావాలా మా ఆత్మ జీవం సంపూర్ణగా ఆత్మకు సమర్పించుకుని ప్రభు ఆత్మస్వరూపులుగా మేము తయారు కావాలా సంపూర్ణ లక్ట్ మేము సాగిపోలా నేను ఒక ఒక దశ నుంచి ఇంకొక దశ మేము ఎదిగి ముందుకు పోతూనే ఉండాలా ప్రభావ అలాంటి ఆత్మ నడిపింపు మాకు అందరు కనికరించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వున్నారు ప్రభావ వైరస్ బాధ్యతలు వచ్చి మేము ప్రార్థిష్టం లేవా వైరస్ ప్రభావ ఉగ్రత మా మధ్యన ఇంకా ఉంది ప్రభావ మీరు పెట్టినారు ప్రభా నా దేవా ప్రభా తెంతో మంది ప్రభా ఉగ్రతకి నా తండ్రి ఈస్తు ప్రభావ వాళ్ళు పట్టి పీడిస్తుంది ప్రభావ కనికరించమని ప్రార్థిష్టం కృప చూపించమని ప్రార్థిష్టం వారి మేము ప్రార్థన చేసినాం నైనా నా తండ్రి వాళ్ళ పట్ల మీకు మీ కృప చూపించినైనా వాళ్ళందరినీ రక్షించుకుని ప్రభావ ఒక వైరస్ నుంచి ఒక బిడలు మీరు కాపాడమని ప్రార్థించడం వాళ్ళ జీతాలు మీరు సమర్పించుకోలేకనా పతి బిడ మీరు ఆకర్షించుకోవడం ప్రభావ తండ్రి మీరు ఆకర్షించకపోతే వాళ్ళు అంతా నశించిపోతారు ప్రభావ తండ్రి పత్తి ఒక బిడ మీ సెలువైపు చూడాలా ప్రభా మీ సెలువైపు చూస్తేనే వాళ్ళకి విమోచన ప్రభావ రక్షణ ప్రభా పాపం నుంచి విడదల ప్రభావ నైనా ఈసనా తండ్రి పత్తి బిడ మీరు ఆకర్షించుకోండి ఆయన సువార్త విని వాళ్ళు ఈ లోకంలో తండ్రి వాళ్ళందరూ ప్రభు మీ తట్టు రావాలా నైనా ఈసూ ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ బహు సమీపంగా ఉంది తండ్రి అన్నింటి అంత అంతము సమీపమైంది కనుక ప్రభావ మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థన చేయడం మెలుకొని ఉన్నారు ప్రతి దశలో మేము అనేకులు మేము మేల్కోవాలి అనేకులు మేము మేల్కొల్పాలా ప్రభావ నిద్రించిన వారి వెన్ను తట్టాల ప్రతి ఒక్కరిపై మీరు ప్రకాశింప చే ప్రకాశించడు ప్రభావ మీ వాక్యం బయలుపరచబడుతున్న ప్రతి ఒక్కరు వెలుగులోకి రావాలి ఇసు అలాంటి బిడలుగా అలాంటి సేవా జీతాలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం ఆయన ప్రతి బిడని ప్రభావ సేవ పరిచర్య మీరు దీవించడు ప్రభావ మీరు అభిషేకించమని ప్రార్థిస్తాం ఓ ప్రభా నా తండ్రి నీకు వన్నాలు ఇస్తాయా ఈ ఉగ్రతను ఎవరు ఆపడతారు అని ప్రభా రేచ్ఛికల గ్రంథాలు మీరు చూపించినారు ప్రభావ ప్రాకారంలో ఉగ్రతలు ఈ దేశం ఉగ్రతమే గురిపించగా ప్రాకారం దిట్టుపరుచకు బ్రదలైన స్థందుల్లో ఉన్నటకు తగిన వాడు మీరు ఎంత వ్యక్తిని ఒక్కరు మీరు అన్నారు ప్రభా కానీ మేమున్నాం ప్రభావ మేమందరం ఉన్నాం ప్రభావ మాతో మమ్మల్ని ఆ రీతిగా నడిపించు తండ్రి వాళ్ళు వాళ్ళకి ఆత్మ ప్రాభ పాతాలంలోకి పోకుండా వాళ్ళు ప్రభా నశించిపోకుండా ప్రభావ నా తండ్రి వేలకల్ల దూతల్లో గనుడైన ఒక్కడే ఉన్నాడా అని మీరు అన్నారు ప్రభా యోగ గ్రంథం మీరు మాట్లాడినారు ప్రభావ ఆయన మేమున్నాం వేస్తూ ప్రభావ తండ్రి మేము చేస్తాం ప్రభావ పని మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపరచండి వేస్తూ ప్రభా మమ్మను బలపరిచు అనేది సమస్తం చేయగలం మీరే మా బలం మా శక్తి సమస్తం మీరే ప్రవ్వా తండ్రి మీరు మమ్మల్ని బలపరిస్తుంది మేము ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోతాం ప్రభావా మమ్మల్ని సహాయపడమని ప్రార్థిస్తాం మీ ఆత్మ ప్రేరేపణ మీ ఆత్మ ధరలు సంపూర్ణంగా మీ ఆత్మ మేము పొందుకొని మేము నడుచుకొని వెళ్లాల ప్రభా ఏ కూడా మేము పడిపోకుండా ప్రభు ప్రతి ధైర్యంగా విశ్వాసంతోనే ప్రభావ ముందుకు పోవాల ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ నా దేవ ఈభ దుష్ ప్రభావిడు భయంకరంగా శోధిస్తాడు మనుషులను ప్రభావ వాడు లోబర్చుకుంటున్నాడు ప్రభావడు వాడు ఎంత భయంకరంగా మనుషులను ప్రభావ కుయుక్తితో ప్రభా మనుషులు మోసగిస్తున్న ప్రభావ ఈ రోజు కూడా ప్రభావ వాడి కుయుక్తులు ప్రభావం మనుషులు విడుదల పొందాలా ప్రభావ అది వాళ్ళు తెలుసుకోలేగిన ప్రభావం వాటి వాళ్ళందరికీ మేము ప్రకటించాలా వాటి రూపకంగా ప్రభావ నా తండ్రి ఈస్తు ప్రభావ అవన్న కుయుక్తిగా మోసగించిన వాడు ఈ రోజు కూడా మనుషులు మోసగిస్తున్నాడు ప్రభావ ఆ బ్రహ్మలో ఉన్న ప్రభావ ఆ బ్రహ్మ ఆత్మని ఏ సుకరిస్తానో ప్రతి వేడ్డను ప్రతి స్థంగాన్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నా ఏ సుఖరిస్తున్నామవునా నా దేవ మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ నా దేవా నా ప్రభావ మీరు అలాంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి పాత నిబంధన కాలంలో ప్రవ్వాణి దగ్గరికి వచ్చినప్పుడు ప్రవ ఆ నా తన్ని గాప్రెల దూతను వాడు అడ్డగించండి ప్రవకాయల దూత ఇచ్చి వాడిని వాత యుద్ధం గెలిచిన ప్రవ్వా నా తండ్రి ప్రభు కొత్త నిబంధన కాలంలో ప్రభావ మీరే మా ఆ దూతలుగా మమ్మల్ని పెట్టినారు సైతాను అడ్డగించాలంటే అది మీరే అడ్డగించాలని మాత్రం మాట్లాడినారు ప్రభావ ఆయన డెస్టేషన్ పత్రికలో ప్రభు నాయత ఇస్తు బలమైన సాధనగా మేము ఉండాల ప్రభావ అట్లా సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రభావ ఓ ప్రభావ ప్రభు మహాశక్తిని బట్టి ఆయన బలవంతలో ఎండు అన్న మీ శక్తిని మేము పొందుకోవాలి మీ పరిశుధాత్మ పొందుకోవాలా ఓ ప్రభు ఆత్మైన కడ్గ మేము ధరించుకున్న ప్రభు వాడిని ఓడగొట్టాల ప్రభావ వాడిని అడ్డగించాల మనుషుల మీద పడుతున్న వాడిని నా తనని ఆ బిడలన మీ చెంతగా మేము అలాంటి భారాన్ని మీరు మాకు అనుగ్రహించి అలాంటి ఓ ప్రభావ మర్మాన్ని మీరు మాకు బయలుపరిచారు ఆయన గొప్పది మా తండ్రి మాకు ఎందుకు ప్రభావ ఎంతగా ప్రేమిస్తారు మా ఎందుకు ప్రభావం ఎంతగా ప్రభావం మాకు ఎన్నో విషయాలు బయలుపేస్తున్నాయినా మీ ప్రేమ మా పట్ల ఎంతో అమితంగా ఉందో ప్రభ మేము అది వర్ణించలేము ప్రవ్వా తండ్రి మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ నీకు వందని ప్రతి ఒక్క బిడ ప్రభు సత్యని పొందుకుని ప్రభావ మీ సువార్త ప్రకటించాలా తండ్రి ఏసు ప్రభా తండ్రి ప్రతి దశలో మీకు అంగీకారంగా మీరు జీవించాలా ప్రభా నేను మహిమపరచాలా ఏసుక్రీస్తున్నామని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా ప్రభ అలాంటి బిడలు బలమైన సేవ మేము చేయాలా ప్రభా అందరం చేయాలా ప్రభావ ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ నడిపిస్తున్నా అక్కడ వెళ్లిపిస్తూ వాట ప్రకటించాలా ప్రవ్వా నా తండేసు ప్రవా ఇంతకాలం వరకు ప్రభావ మీరు మమ్మల్ని కాపాడనారు ప్రవ్వా టైం కొరకు ప్రవ్వా ఆ టైం ఇప్పుడు వచ్చింది ప్రవ్వా ఇప్పుడు నా తను అది అమలు పరుచుకోవాలి మేము మీ విన్న యొక్క సత్యాన్ని మేము ట్రాకింగ్ చేయాలా వాక్య ప్రకారం మేము జీవించాలా అనేకులు వాటిని నేర్పించాలా మీతో అలాంటి సేవా జీతం మమ్మల్ని అందరు నడిపించి నీ నామానికి మయమ మీరు ఆకర్ తొలిగింది మేము అందరం సిద్ధపడాలి నాయకులు సిద్ధపరచాలా అనేకులు శిష్యులుగా మార్చాలా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి స్వార్థ ప్రకటించమన్నారు అనేకులు శిష్యులు చేయమని కావలు వాళ్ళని మేము తయారు చేయాలి అనేకులు కావలు వాళ్ళుగా మేము తయారు చేయాలి ప్రవ్వా నాయన ఇస్తు ప్రభావిత నడిపించమని ప్రార్థిస్తాం నా దేవ ఉన్న ప్రతి బ్రదర్స్ ని కుటుంబాలను తండ్రి సిస్టర్స్ వాళ్ళ పిల్లలు మీరు అందరినీ దీవించండి వాళ్ళ చుట్టూ అగ్ని కంచి వేయండి మీ దూతల కాబలాన్ని గ్రహించండి నా తండ్రి ఇస్తు ప్రభావిత చేయపతి పరిచర్ మీరు దీవించి ఇంకా ఫల ఫలితం చేయండి ఉన్నత స్థితికి మీరు లేవనెత్తని ప్రభావ మీరు మైమ పరచలాగన ఆ రెడ్డిగా బిడల బలమైన సాధనలో మీరు వాడుకోమని ప్రార్థిష్టం ఆయన వాళ్ళకున్న ప్రతి అవసరాలకు మీరు తీర్చమని ప్రార్థిష్టం నా తన ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టంచి వాళ్ళకు బిడలనించమని మీరే సహాయకులు నడిపించండి ప్రభావ నా దేవనా ప్రవ్వ మాలకున్న సంపూర్ణమైన పూర్ణ స్వస్థత బిడకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఇంతవరకు మీరు కాపాడడానికి వందా అది మీ కృపనైనా మీ ప్రేమ స్థాయి ఆ విధానాలు ప్రభ నా తనని మీరు నేర్పించినారు ప్రభావ దాన్ని బట్టి ఎంతో మంది బిడ్డలైనా మీ బిడ్డల ప్రభావ దివారాతులు ప్రార్థన చేసిన ప్రభావ ప్రతి ప్రార్థన మీరు విన్నారు ప్రభావ విజయం ఇచ్చి నీకు నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థులు శ్రోతలు సమర్పించుకున్నాం అయినా గొప్పది వాళ్ళ కూడా మీరు బలపచ్చమని ప్రార్థిస్తాం అయినా విశ్వాసంలో మీరు సంపూర్ణంగా ఎదుటకు మీరు సహాయపడండి ఆ బిడ్డ భవిష్యత్తు మీరు దీవించండి పర్లో గొప్ప నింపండి ప్రభావ ఆ బిడ్డ దర్శించి మీరు మాట్లాడండి సంపూర్ణంగా మీకు గొప్ప సాక్షిగా బిడ్డ జీవించాలని సహాయపడండి ఆ రీతిగా ప్రభా అరుణ్ తాకి స్వస్థపచ్చా నీకు వందాలి నా తన్ని ఆ బిడ్డకు సంపూర్ణంగా హీలింగ్ దాన్ని అవు ప్రభావ బిడ్ ఎంత షాక్ లో ఉన్న ప్రభావ బ్రెయిన్ ఏసుక్రీస్త ఆజ్ఞాపిస్తున్నా సంపూర్ణంగా నార్మల్ కావాలా తిరిగి రెస్టోర్ కావాలా ఏసుక్రీస్త ఆజ్ఞాపిస్తున్నా ఆయన పనిచేస్తున్న పతి అవయవలా సంపూర్ణ మీరు పని చేయాలా ఏసుక్రీస్తావు నీకు తిరిగి మీరు రెస్టోర్ కాండి ఏసుక్రీస్త ఆజ్ఞాపిస్తున్నా ఆ బిడ్డ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాయి స్వస్థత ఏసుక్రీస్తు పరిశుద్ధం నామం హలలియ మీరే స్వస్థపచ్చినయన బిడ్డను లేవనైతే మీ కొన్ని సాక్షిని పెట్టుకోండి తల్లిదండ్రులు మీరు బలపచ్చని స్థిరపచ్చి మీకు సాక్షిని పెట్టుకోండి ఆయన ఈ దినవంత ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అందరికీ అనుగ్రహించి నడిపించండి మేము చేసే ప్రతి పని వాటిని అంతట్లో విజయం అనుగ్రహించండి పో సరళం చేయండి సమస్త ప్రవర్తనని మేము పరిశుద్ధంగా యథార్థంగా మేము జీవించాలా ప్రతి దశలో పతి పనులు ప్రభని నిన్ను మహిమపరచాల ప్రభావం అలాంటి స్థితికి మేము ఎదగాల ఆ రీతి మేము జీవించాలా అలాంటి బిడలుగా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించి ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు సోతులు సోత్రాలు అర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిషు నామమున ప్రార్థించున్నా తండ్రి నమ్మకం ఏంటండ్రి ప్రియంగుల జనరాజా కొందనాలు స్తోత్రస్తు కృప్ణ దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రియంగుల దేవుడుగా మా జీవితాల్లో నమ్మకం మీకు అందనాలు మీ యొక్క మంచిదనంతే మీకు అందేవా ఇద్దరు కాపాడినారు కృప్ణా నగరించిన తండ్రి చెప్పులు మధ్యలోక అయ్యమ్మాయిల మీకు కలిగిన ప్రేమ దయకాయ మీకు అందిన నమ్మడి కుటుంబాలను దేవు ఇంతవరకు పోషిస్తూ నమ్మకేం తండ్రి పెంగుడికి రాజా ఎక్కరెక్కల చోట్లను దాస్తూ వచ్చిన కృపక ఏమి పొందినా చెల్లించుకుంటున్నాను తండ్రి ఇప్పటివే ఇప్పటివే దేవు నమ్మకేం తండ్రి నాయన కూడా మీరు చెప్తున్న కృపక దయకాయ నీ పొందినా పెంగుడికిన రాజా మేము గులిగించండి చేరిచిన ప్రతిబిడ్లకే నీకున్నాను పెద్దమైన వాక్యానికి ఏమి కొన్నాను చూపించుకుంటున్నాను తండ్రి ప్రేంగులు గిండుగా ప్రింత్రి వైపు చూస్తుండగా కృపను అనుసరించండి సహాయం చేయండి దేవ ఎంతైనా నమేడు ఎంతైనా ప్రేంగుల గింజాడు తండ్రి కృపను అనుకరించండి సహాయం చేయండి దేవాయాధగ్రస్తుల్ని ప్రత్యేకంగా మీ పాశన్నతలు ఎత్తి పట్టుకుంటుండగా అయా మరణ శైలిలో ఉన్న వారిని అం చేసుకోండి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టంలో జయాలు చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం వెంగలి గిం తండ్రి వెంగలి గిండ్రిజా మీకు సమయంలోని పాదాలున్నా తండ్రి దేవ రెంగిలిజ ఈ యొక్క దేవాలయ పరిస్థితుల్లో తండ్రి ఎంతో మంది అభాగ్యులు అనాథులు దిక్కు లేని వారి పిల్లలు తండ్రి అయ్యా మారుమూల ప్రాంతాలు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ బీద దేవా అమృతి వాడల్లో ఉన్నటువంటి కడపేద ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ఈ యొక్క కష్టమైన పరిస్థితుల్లో దేవ తను పోషించుకునే పరిస్థితిలో ఉండగా అయ్యా వారిని బట్టి మీకు పాదాలు మీరే పోషణ పోషణ ఆధారముంటున్నారు కనికరించండి ఆదరించండి ఎంతమంది శ్రమల ద్వారా హింసల ద్వారా చర్లో ఉన్నారు గంధకాళ్ళు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవ నమ్మకమైన దేవ యొక్క సమయంలో దీర్ఘకాలిక వెళ్ళితే బాధ కృపున అనుగ్రహించండి జారు చేసుకోండి కృపణ అనుగ్రహించండి దేవ నమ్మకం అయిన తండ్రి రెంగులకి రాజా అనేక యవని జీవితాలు శత్రుల యొక్క పుచ్చిలో పడి నమ్మకమైన తండ్రి అనేక రకాలైనటువంటి శోధన ద్వారా ఈడ్చబడి అయ్యా ఆత్మహత్యల కొరపై దేవానాశనం కొరకు వారు పరుగెత్తుతుండగా వారిని బట్టి నీ వైపు చూస్తున్నాను జారు చేసుకోండి కృపను అనుగ్రహించండి ఎంత ఈనాదేడు దేవ జార చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రింగుల గుణరాజ మోహింగలి గించండి ఏక స్థానంలోని వేరు చూస్తున్నా నిదాలు పెట్టుకుంటున్నాం కృపను సహాయం చేయండి ప్రింగుల గుణరాజ మోహింగలిగించండి వివిధ వాద్యమాల ద్వారా విత్తపడుతున్నటువంటి వాక్యం అయ్యి అసత్యమైనది గాను అనేకలు మీ పాశన్ని నడిపేది గాను అంత్య దినాల్లో దేవ ని పాశాన్ని నడిపే అనేకులు రక్షించబడి కృపను అనుగ్రహించమని తండ్రి నా దేశ రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం కృపెడ్ నుండి సహాయండి రెంగులకి రాజా రెంగులకి తండ్రి అయ్యా రెంగులకి రాజా అనేక కోట్ల మంది ఇంకా నోమే గురించి శిలవ గురించి అయ్యా ఆమె ప్రేమ ఎరుగుతున్నాయి ఉండగా హారని పెట్టే సహాయం చేయండి మా జీవితాల్లో తండ్రి ద్వారాలు తెరవండి మామూలు సరిచేయండి మామూలు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటే ఉన్నామని చెప్పగలిగేటటువంటి స్థితిలో మమ్మల్ని అందరిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో జరగలేనటువంటి ఆ యొక్క దేవ నమ్మకం ఏంటండ్రి దేవా నమ్మకం ఏంచండ్రి ఆ యొక్క పరిచర్ని మీ ప్రాథన్యతలు జాలి చేసుకోండి మీ చేతిలో పెడుతుండగా కృపను అనుగ్రహించండి మా దేవా మామను బట్టి కాదు కేవలం మీ మామీ మహిమ మీ నామ గనత కొరకు మమ్మల్ని వాడుకోండి అయ్యా కృపను అనుగ్రహించమని మీ జాల కొరకాయ మీ దయ కొరక మీరు చూస్తుండగా సహాయం చేయండి ప్రేంగుల గిండరాజా శనివారం పెట్టుబడినటువంటి ఆ యొక్క ఆర్హన భూమి ప్రోగ్రాం చిత్రమైతే కృపణను అందించమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల గిండరాజా మహింగుల గిం తండ్రి తోడు తోడుగా నేర్పించిన కృపకాయ నీ కొందమ్మకాయ అయ్య ఆచరించిన ప్రతి మీ ఏర్పాటు నిమిత్తం మీ నిమిత్తం మీ కొందని చెల్లించుకుంటూ సర్వోన్నతిగా తండ్రి మీకు ఏసయ్యంతవరకు మీరు మాతో మాట్లాడి మా చేతలను సరిగేసుకుంటే మీకు ఎంతవరకు నిన్న ప్రతి వాక్యాన్ని అమలు పరచుకోమని మీరు మరోసారి హెచ్చరించిన ప్రావా క్రైస్తవ జీవితం మీద ఒకటే బలీనత వింటున్నారు కానీ మర్చిపోతున్నాడు ప్రభా అందుకు విశ్వాసం బలపడతలేదు మీ శాఖ స్థితిలో దుఃఖ సాగరంలో మునిగిపోతున్నాడు ప్రభా క మీరు మాకు మంచి మార్గాన్ని చూపించాడు ప్రభా విని మీ చేతిలో పెట్టిపోతున్నాను ఇది మీరే దాన్ని వాడుకోమని ప్రభుత్వమైనా విద్య మేము అరీగా మేము వాడేలాగా ఏర్పడండి ప్రతి చోట మీ అంగీకారంగా మేము లాగానే మీ అధికారానికి లోబడి లాగానే భయపడండి స్వాట్ బైట్ స్మాట్ బై సైట్ అని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటున్నా ప్రభావ నేను విశ్వాసంలో ముందుకు వెళ్లిపోవాలి ప్రభావ ప్రకృతి సహజంగా జీవించకుండా తయారండండి ప్రతి ఆత్మలో ఎరవులాగా అటువంటి మాకు దండి జాగ్రత్తగా పరిశీలించాల ప్రతి క్షణం ప్రతి విషయంలో మీకు పరిశుద్ధంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మీ స్థాయి చేతిని నడిపించండి ప్రభావ ఫ్లాక్ షార్ట్స్ తరలు బాగున్న ప్రభావ బలవంతంగా సిస్టర్స్ ఫోన్ చేస్తారు గవర్నమెంట్ ఇంజక్షన్ మీరు మాకు మార్గం చూపించినారు ఏ రీతి కదా అని మేము ప్రశ్నిస్తే అప్పవాడిని ఎదిరించండి అప్పుడు వాడిని ఎదురు ప్రాయన్నది అప్పుడు చిన్నీ కాపడేసి పరిశోధన ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృప సమాధానం మనందరికి సదాకాలం త్వర అయిపోయిన